దోషం ఉన్నవాడికి అన్ని బాగున్నా సరే మోహం ఉంటాయి అనమాట వాడికి ప్రపంచంలో ఎవడికి ఏది ఉండకూడదు అని నాగే ఉండాలి ప్రపంచంలో ఎవడికి ఏది ఉండకూడదు అంటే ఎట్లాగా ఇలాగా ఆ కౌరవులంతా కూడా ఈ రా రాజసిక తామసికమైన లక్షణాలతో బాధించబడ్డారు అసలు అయినా ఒకటి గుర్తుపెట్టుకో పరమాత్మ యొక్క కరుణకు ముందు తల్లి యొక్క కరుణకు కదా తల్లి యొక్క దయకు కదా అసలు నీ దృష్టికే వాడు నోచుకోలేదు ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడని చూడాలని నీకనిపించలేదు ఆ నా తల్లి ఎలా ఉంటుందో చూడాలని అంటే ఆసక్తి వాడికి లేదు నీ దృష్టికే వాడికి సాధ్యం కానప్పుడు నీ దృష్టికే వాడికి దయ లేనప్పుడు నీ దృష్టి పొందడానికే వాడికి అర్హత లేనప్పుడు పరమాత్మ యొక్క కరుణను ఎట్లా పొందుతాడు సాధ్యం కాదు కదా కాబట్టి మాతృమూర్తులందరూ పరమాత్మ యొక్క కరుణను పొందేటట్లుగా పిల్లల్ని పెంచాలి ఇది గుర్తుపెట్టుకోవాలి కుంతీదేవి పిల్లల్ని దైవాంశ సంభూతులుగా కన్నదనావిడికి తెలీదా తెలుసా ఆవిడికి ఎందుకని ఆవిడే కదా ఉపాసించింది ఆ ఉపాసన బలంతో కన్నదావిడ కన్నప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు ఏం చెప్పింది నాయన కృష్ణ పరమాత్మ ఈ మన మీరందరూ ఎంత దైవ సహాయంతో దైవాంశ సంభూతులుగా పుట్టినప్పటికీ మీ బలాబలాలన్నీ కూడా ఆ శ్రీకృష్ణుడి మీద బాబు అని చెప్పింది పిల్లలకి వాళ్ళని పరమాత్మకి శరణాగతులుగా తయారు చేసింది బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళని పరమాత్మ అండలో చేర్చింది చిట్ట చివరికి మహాభారత యుద్ధంలో కూడా ఆ జీవిత కాలం అంతా వాళ్ళు శరణాగతులై ఉండడం చేత పరమాత్మ వాళ్ళ పక్షాన్ని వహించాడు ఆ శరణాగతి ధర్మం చేత నేను ధర్మపక్షాన్ని వహిస్తాను ఇది గుర్తుపెట్టుకోవాలి భారత అభ్యుత్న ఆత్మానం సృజామ్యహం నేను నీలోనే కనబడతాను నేను నీలోనే వెలుస్తాను నేను నీలోనే ఉంటాను నిన్ను నాలోనే కలుపుకుంటాను చూడండి నాలుగు మాటలు నాలుగు ముక్తులకు సంబంధించి ఈ నాలుగు మాటలే సాలూక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు ఈ నాలుగు మాటలు భగవద్గీతలో కనబడతాయి ఏం చేసావయ్యా ఏం చేయడం ఏంటి అయ్యా నువ్వు నన్ను పట్టుకో శరణాగతుడు అయితే ఏం చేస్తావు నేను నీలోనే ఉంటాను నేను నీలోనే ఉంటానంటే ఇప్పుడు మనం ఆయన దగ్గర వెళ్ళి ఉండాలా ఆయన మనలో ఉండాలా సాధకు లేదు ఆలోచించాలన్నమాట ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడండి కైలాసంలో ఉన్నాడండి బాబు వైసత్యలోకంలో ఉన్నాడండి అక్కడెక్కడో జనలోకం తపోలోకం పాతాడు ఉన్నాడని ఇప్పుడు ఎక్కడికి పరిగెడతావు ఈ పరిగెట్టే పరుగులాట వల్ల ఏ పని కాదు అందుకని అంతటా ఉన్న పరమాత్మని నీలోపల దర్శించే పనిలో పడ్డవాడెవడో వాడు సత్వగుణ విశిష్టుడు చూడండి మీకు మహాభారతంలో చక్కగా కనబడుతుంది ఈ సూత్రం ఆత్మబోధలో చెప్పబడిన ఈ సూత్రం ఈ వాక్యం చక్కగా కనబడుతుంది ఇంకా కానీ నీలతాదివత్ కృష్ణుడు నీలమేఘ్యాముడు నల్లనివాడు అందుకే ఆకాశం నీలంగా ఉండదు నల్లగా ఉండదా నీలంగా ఉండదు నల్లగానే ఉండదు కృష్ణుడు నల్లగా ఉన్నాడా నీలంగా ఉన్నాడా సర్వవ్యాపకుడు అని చెప్పటం వర్ణం లేనివాడని చెప్పటం వికారం లేనివాడు అని అవినాశి అని చెప్పడం ఆ నీరమేఘ శ్యామ వర్ణం ఎక్కడెక్కడైతే మనం చెప్తామో ఆ గౌరవ వర్ణం ఎక్కడెక్కడైతే చెప్తామో దాని ఉద్దేశం ఏమిటి వాళ్ళకు వర్ణం లేదు వికారం లేదు వినాశిత్వం లేదు సర్వవ్యాపకుడు పరమాత్మ సర్వాధారుడు సర్వధారి పాపం ప్రార్థించగానే ప్రత్యక్షం ఎక్కడ హస్తిన ఎక్కడ ద్వారాగా చెప్పండి వీళ్ళేమో హస్తినాపుర్లో ఉంటారు ఆ పద్మాంధవా అనాథరక్షకా కాపాడవయా బాబు అనంగానే శరణా గదిలో ఓ నేను ఉన్నాను ఇక్కడే అనేవాడు మరి ఇప్పుడు పరమాత్మని ఎక్కడ చూడాలి నీలోపల చూడడం నేర్చుకో అంతటా ఉన్నవాడిని తన లోపల తాను దర్శించడమే సత్వగుణం చాలా మంది ఏమనుకుంటారంటే నేను శాంతంగానే ఉన్నాను కదండి ఎన్ని కష్టాలు వచ్చినా సహిస్తూనే ఉన్నాను కదండి ఓ నేను చేసిన నీ పూజలు ఎవరూ చేయలేదు కదండి అని ఇట్లా ఏదో తన సత్వగుణం గురించి తానే సర్టిఫికేట్ బోర్డుచ్చుకుంటుంటాడు తాను సత్వగుణంలో ఉన్నాడనడానికి సర్టిఫికేట్ ఏమిటి అంటే ప్రవృత్తి నివృత్తిగా మారింది ఆ నివృత్తి సాధన వలన తనలోనే ఈశ్వరుడు దర్శిస్తాడు ఇది సత్వగుణం అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి తనలో ఈశ్వర దర్శనాన్ని పొందడమే తత్వగుణానికి పరాకాష్ట నివృత్తి మార్గంలో నువ్వు ఉన్నావని చెప్పడానికి పరాకాష్ఠ నీ లోపల ఈశ్వర దర్శనం కనుక నీకు జరగకపోతే నువ్వు ఇంకా రజోగుణ ధర్మంలో తమో ధర్మంలో నువ్వు ఉన్నట్లే సింపుల్ యాజ్ ఇట్ కాబట్టి ఈ గుణత్రయాన్ని ఈశ్వర సంయోజనం చెయ్యాలి ఈశ్వరాయత్తంగా మార్చాలి నివృత్తిగా మార్చాలి తనలోనే సాక్షర దర్శనాన్ని పొందాలి అది ఏ రూపమైనా భర్వాలేదు అక్కడ కృష్ణుడా లేకపోతే హనుమంతుడా లేకపోతే అమ్మవారా లేకపోతే అయ్యార విష్ణువా లేకపోతే దత్తాత్రేయుడా లేకపోతే షిర్డి సాయిబాబానా సత్యసాయిబాబా ఈ నామరూపేదాలు లేవు అక్కడ నువ్వు ఏ రూపం పెట్టుకున్నా ఒకటే కాకపోతే ఒక